మదించిన ఏనుగను మవటీడుదిద్దినట్టు త్రిదశవంధ్యుడనీవే తిప్పగదే మనసు నేరమి శశినవాడు నిక్కపు తేలికగని తారి తారి ఇందునందు దాగినయట్టు తీరని పంచేంద్రియాల తిరిగాడి కోరినీపై భక్తి అంటే కులువదు మనస్సు పగసేసుకొన్నవాడు పలు మందసములోన వెగటు జాగరముల వేగించినట్టుం మిగుల వేరమాార్గముమీరిం పాపమున చిక్కిం జిగినిన్ను నిన్ను చేరుమంటే చింతీ మనసు నిరుపేదయైనవాడు నిధానం పొడగని గరిమ భ్రమశిం అట్టే కాచుకొన్నట్టుం ఇరవై శ్రీ ఇట్టే నిన్ను పొడగని వెరవున నీ గుణాలు వెరకీని మనస్సు